మశ్రవస్త్రహ్మణా బ్రహ్మణస్పత ఆను మూటిసాగనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య వందే గురు పరపరా ఓం భద్రే కృష్ణుయామదేవా భద్రం పశ్చేమాక్షియత్ర స్థిరైరం స్టువాదూసూ యశేమదే వితాయుస్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విష్వేదా స్వస్తిన స్టాక్ష్యోష్ణేమి స్వస్తినో సహస్తర్దా శాంతిశాశాంతి ప్రజ్ఞప్ సుష నిమిత్తూత మనస్సు బాహ్యపునందలి వస్తువు ఏమండి మనస్సు అంటే వృత్తి మనోవృత్తియే కదా ఘటాకార వృత్తి ఘట సందర్భంలో ఘటాకార వృత్తి ఘటము ఇది యుక్తి యుక్తి దర్శన ఏమిటో తెలుసు అండి అంటే ఘటము ఘటమే సత్ వృత్తియే జ్ఞానం ఇది యుక్తి మామూలుగా లోకంలో అలా స్వీకరిస్తారు సత్ ఉన్నది ఏది ఘటము జ్ఞానము ఏమిటి వృత్తి మనోవృత్తియే జ్ఞానం ఘటాకార వృత్తి వల్ల ఘట జ్ఞానం ఏర్పడింది కదా అదే జ్ఞానము కాబట్టి మనం కంటితో చూడడమే మనస్సుతో తెలియడమే జ్ఞానము మన కంటికి కనబడుతూ కనబడమే ఉండడము ఇది లౌకిక దృష్టి ఈ దృష్టి తప్పు వాస్తవంలో మీరు వృత్తి అనుకున్నది మనస్సు యొక్క వికారమే మీరు అర్థము అంటే ఘటము అని అనుకున్నది కూడా మనస్సు యొక్క వికారమే ఒకే మనస్సు ఒకవైపు ఒక సబ్జెక్ట్గా మరోవైపు ఆబ్జెక్ట్గా భాషిస్తూ ఉంటుంది కనుక ఇప్పుడు ఘటం మీద వచ్చిన కాంతిని కదా మీరు చూసేది ఆ మాట అనుకున్నాం కదా ప్రకాశాన్ని మీరు చూస్తున్నప్పుడు ఆ ప్రకాశము కట్లో పడి ఆప్టికల్ సెన్సేషన్స్ ఏర్పడతాయి రెటీనా మీద పడుతుంది కాంతి వెళ్ళి రెటీనా మీద ఆప్టికల్ సెన్సేషన్స్ ఏర్పడతాయి ఆ ఆప్టికల్ సెన్సేషన్స్ని మనస్సు ఇంటిగ్రేట్ చేస్తుంది ఆ విధంగా ఇంటిగ్రేట్ చేయగా ఏర్పడినటువంటి అభి భావనకే అదే ఘటం అంటే కాబట్టి ఘటము అన్నది మనస్సు యొక్క ఒకదొక స్పందన నేను తెలియవాడను అది మనస్సు యొక్క మరి యొక్క స్పందన ఇదిగే మా అటవలసరికి తెలియ ఉంది జ్ఞేయము బయట ఉంది అని అనుకోవడమే తప్ప జ్ఞానము కాదు అర్థము ఉన్నది కాదు ఏమండి వాస్తవంలో ఈ మనస్సే వృత్తి రూపంగా అర్థము రూపంగా స్పందిస్తోంది ఆ మనస్సు యొక్క స్పందన తెలివి లేక చైతన్యము యొక్క అధిష్టానంలో వస్తోంది స్పందన తెలివి ఉంది తెలివి ఉండబట్టి ఈ వృత్తి రూపంగాను ఆ అర్థము అర్థమంటే ఘటాది ఘట రూపంగాను మనకి అనుభవం కలుగుతుంది ఆ తెలివియే తెలియవాడుగా తెలియబడేదిగా ఆ తెలివియే రూప రూపు చెందుతుంది కాబట్టి ఘటము తెలియబడేది నేను తెలియవాడాను తెలివి లేకుండా తెలియబడేది ఉంటుందా తెలివి లేకుండా తెలియవాడు ఉంటాడా అంటే నిద్రపోయే అప్పుడు లేడు తెలియబడేది లేదు తెలివి ఉన్నప్పుడు మాత్రమే తెలియబడేది ఉంది తెలియవాడు ఉన్నాడు ఆ తెలివి ఎందు వచ్చే స్పందనకే మనస్సు అని కాదు ఆ మనస్సే ఒకవైపు తెలియవాడుగా మరోవైపు తెలియబడేదిగా భాషిస్తుంది అర్థమవుతుందండి ఈ గోళ ఇదంతా గోల కింద ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసారా పూర్వం వాళ్ళు ఒక్కడు కూర్చుని పేకాట ఆడుకుని మీరు చూసారా ఎప్పుడైనా అప్పుడు పేకాట ఆడేపుడు ఇటువైపు కూర్చుని మొక్కలు పంచుతాడు తనకి మొక్కలు పంచుకుంటాడు ఎదరో వాడికి మొక్కలు పంచుతాడు ఓ ముక్కోటు ఓ మొక్క ఇటు ఓ మొక్క ఓ మొక్క ఇటు అలా పంచుతాడు వందలు ఒకటి వందల తన మొక్కలు తీసుకుంటాడు తీసుకుని వాటిని అన్నింటినీ అమర్చుకుని ఆ మొక్క తీసుకుని ఆడతాడు అప్పుడు లేచి వెళ్ళి అవతల వైపు కూర్చుని మళ్ళీ ఆ మొక్కలు తీసుకుని ఆడతాడు వీడే పక్షి వీడే ప్రతిపక్షి అలా ఆడుకునేవారు మధ్యాహ్నం టీ తాగేసి ఆ బల్ల మీద కూర్చొని ఆడుకునేవారు పూర్వం వాళ్ళు అలా కొంతమంది ఉండేవారు సో అది కొంతమంది పుస్తకం చదువుకునేవారు కొంతమంది పుస్తకం చదువుకోవడం అలవాటు లేని వాళ్ళు ఈ పని చేసేవారు కాబట్టి ఒకే మనస్సు ఇటువైపు తెలి తెలియ తెలుసుకునే జ్ఞానముగా అటువైపు తెలియబడే జ్ఞేయముగా ఒకే మనస్సు స్పందిస్తూ ఉన్నది మీరు స్వప్నంలో ఘటాన్ని చూశారనుకోండి ఆ స్వప్నంలో ఉండే ఘట జ్ఞానం ఏమిటి మనస్సే స్వప్నంలో ఉండే ఘటము తెలియబడే ఘటమేమిటి అది మనస్సే తెలివి జాగ్రత్త అవస్థలో ఘటాన్ని చూశారు అప్పుడు ఇదే పరిస్థితి పరిస్థితిలో మార్పేమీ కాబట్టి యుక్తి దర్శనం వల్ల ఇటు జ్ఞానమో అటు జ్ఞేయమో ఏ వాదము గలదో దాన్ని కనుక కొంచెం లోతుగా పరిశీలించినట్లయితే అది నిలబడేది కాదు తర్వాత పూర్వభక్ష యొక్క మేజర్ ట్రస్ట్ ఏంటంటే మెయిన్ పాయింట్ వైచిత్ర్యం వృత్తులలో వైచిత్ర్యము వెరైటీ ఉన్నది వృత్తులలో వెరైటీ ఉంది కనుక జ్ఞానంలో వెరైటీ ఉంది కనుక జ్ఞేయము ఉండి తీరాలి జ్ఞేయము లేకుండా జ్ఞానంలో వెరైటీ ఎక్కడి నుంచి వస్తుంది అని కదా మీరు స్వప్నంలో వెరైటీ ఆఫ్ జ్ఞానం ఉందిగా ఆ జ్ఞా ఉంది కదా చాలా చాలా విషయాలు తెలుసుకుని చూస్తూ ఉంటారు స్వప్నంలో ఏరువు చూస్తారు బస్సు చూస్తారు మనుషులు చూస్తారు ఫిల్లింగ్ అన్నీ చూస్తారు ఈ వెరైటీ జ్ఞానం అంతా ఉంది స్వప్నంలో కరస్పాండింగ్ జ్ఞేయం ఉండదా లేదు కాబట్టి జ్ఞేయం లేకున్నా స్వప్నంలో జ్ఞేయము యొక్క కంట్రిబ్యూషన్ ఏమీ లేదు సున్నా అంటే జ్ఞేయం అనేది ఏది లేదు అక్కడ అయినా కూడా జ్ఞానం కలుగుతుందా లేదా అలాగే జాగ్రత్త కూడా అంతే కాబట్టి వైచిత్ర్యము జ్ఞానంలో ఉంది కనుక అందరి ఆ వైచిత్ర్యాన్ని నిలబెట్టడానికి జ్ఞేయము వాస్తవమై ఉండాలి యథార్థమై ఉండాలి అనే త్రస్టైతే కలదో అది అదే అంగీకారము కాదు ఇక సుగంధ దుర్గంధ ఆర్గ్యుమెంట్ ఉంది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది అది కూడా కేవలము మనస్సుకు ఉన్న అలవాటుని బట్టి అలా అనిపిస్తుంది సుగంధం అలవాటై అలవాటు దుర్గంధము ఈ ఆపోజిట్స్ అలవాటు అయినప్పుడు ఆ మనస్సుకి అలా అనిపిస్తుంది మీకు నేను దృష్టాంతం చెప్తాను శ్రీరామకృష్ణుల వారి దృష్టాంతం ఇంతకుముందు చెప్పానేమో తెలీదు ఈ చేపలు అమ్మలు ఉంటారు చూడండి వాళ్ళు బుట్టల్లో చేపలను నింపుకుని మార్కెట్కి వెళ్ళి వీక్లీ మార్కెట్ వారానికి రోజు వచ్చి సంతకు వెళ్ళి వాళ్ళ గ్రామానికి వాళ్ళు రాత్రికి వాపసు ఆ రోజు తుఫాన్ వచ్చి దారిలో వీళ్ళు చిక్కుకుపోయాడు గ్రామానికి వాపసు రాలేకపోయారు వీళ్ళకి తలదాచుకుందుకు ఒక పూలం వ్యాపారి చోటిచ్చాడు ఆయన పువ్వులు అమ్ముకుంటాడు గులాబీలు ఇలాంటివన్నీ అన్నీ వ్యాపారం చేస్తూ ఉంటాడు ఆ పువ్వులు పెట్టుకునేటువంటి ఆ పువ్వులు అమ్మకం ఆ రోజుకి రాత్రికి తుఫాన్ వచ్చింది ఆ పువ్వులు పెట్టుకునే హాలు ఖాళీగా ఉంది ఒళ్ళు రాత్రి పడుకుంటారు పాపం వర్షంలో ఎక్కడికి వెళ్తారు ఆడవాళ్ళు అని పడుకోమని ఆయన ఇచ్చాడు వాళ్ళకి వీళ్ళు లోపలికి వెళ్ళి పడుకుందామని ప్రయత్నం చేస్తే వీళ్ళకి నిద్ర పట్టడం ఎందుకంటే ఆ పుష్పముల పరిమళము వీళ్ళకి భరింప శక్తి కానిదిగా ఉంటుంది ఆ చేపల వాసనకు అలవాటు పడి ఉంటారు ఈ దుర్గంధంలో మనం ఎలాగ రాత్రి గడిచేది ఇలాగా అని అని పాపం ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు వాళ్ళలో ఒక పెద్ద సలహా చెప్తుంది మీకు నేను సలహా చెప్తాను ఎలా చేయండి కదా ఈ బుట్టలన్నీ ఓ మూల పారసి వచ్చి పడుకున్నారు కదా ఆ బుట్టలన్నీ తీసుకొచ్చి వీళ్ళు పడుక్కునే స్థలానికి చుట్టూ కొద్దిగా చెంబులో నీళ్లు తీసుకుని బుట్టల మీద చల్లి ఆ మధ్యలో పడుకుంటే ఇప్పుడు హాయిగా పడుతుంది తిరుగుతా ఎందుకంటే ఆ బుట్టల మీద ఖాళీ బుట్టలేదా నీళ్లు చల్లప్పటికీ చేపల వాసన బాగా పైకొచ్చి ఈ పుష్పము యొక్క దుర్గంధాన్ని అణిచివేసి ఆ చేపల యొక్క సుగంధంతో వాళ్ళు హాయిగా నిద్రపోతారు అని శ్రీరామకృష్ణుల వారి కథ ఆయన చెప్పారు ఈ కాబట్టి దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది సుగంధము దుర్గంధము అన్నది మీ మనస్సుని బట్టి ఉంటుంది బయట బట్టి ఉండదు వీరికే అలాగా స్థూలంగా చూసినట్లయితే అందరూ ఏది సుగంధం అనుకుంటున్నారో మనం కూడా అదే అనుకుంటున్నాం అలాగేదో కొన్ని ఐడియాస్ కొన్ని ఫార్మై ఉంటాయి మన చుట్టుముట్టు ఉన్న వాళ్ళు కూడా అదే ఐడియాస్ తోటి కలిగి ఉంటారు కాబట్టి అదంతా సత్యం అని మనకు అనిపిస్తుంది కాబట్టి జ్ఞానములోని వైచిత్ర్యము జ్ఞేయమునందలి వైచిత్ర్యముచే కలిగించబడినది అంటే జ్ఞేయము నిమిత్తము ఉండి తీరాలి అనే ఆర్గ్యుమెంటు అది అంగీకారము కాదు అని ఆ ప్రసంగాన్ని మనం చూస్తున్నాం యుక్తి దర్శనాత్ అన్నారు యుక్తి వల్ల అంటే జ్ఞేయము ఉంటేనే జ్ఞానం ఉంటుంది అనే యుక్తి దర్శనం మస్కీటో ఆర్గ్యుమెంటు ఇవన్నీ కూడా ఒకటి అలా అనిపిస్తాయి వాస్తవమైన యుక్తులు ఏం కావు యుక్త్యాభాసలు ఉదాహరణకి మీరు జ్ఞానమని మీరు మీరు ఇంద్రియముల ద్వారా మీకు లభించేది వస్తు సత్త కాదు కన్ను బయట ఉన్న వస్తువు యొక్క ఉనికిని నిర్ధారించదు ఉనికి అలా అనిపిస్తుంది మనకు అలా అలవాటు ప్రకారం నేను చూశాను కాబట్టి ఉంది అని అనిపిస్తుంది ఇప్పుడు మీరు సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా చూశారు సూర్యుడు ఉదయించాడా లేదు సూర్యుడు అస్తమిస్తున్నట్టుగా చూశాడు సూర్యుడు అస్తమించాడా లేదు సినిమా తెర మీద ఎవేవో చూస్తారు అవన్నీ ఉన్నట్టా మీరు చూశారు కాబట్టి ఉన్నట్టదు భ్రాంతి దర్శనము ఒకటి ఉన్నది కాబట్టి భ్రాంతి ఇప్పుడు భ్రాంతి దర్శనం అనేది మనం అనుభవంలో కనపడతూ ఉంటుంది చూస్తాము సో ఇవన్నీ చూస్తాము ఇవన్నీ కూడా వీటికి నిమిత్తాలు ఉన్నాయా మరి భాష్యముందు నిమిత్తం ఉన్నదా లేదు కదా భ్రాంతి దర్శనము కూడా దర్శనమే భ్రాంతి దర్శనం కూడా దర్శనమే కాబట్టి భ్రాంతి దర్శనము దర్శనమై ఉండి అంటే జ్ఞానముండి జ్ఞేయము లేదుగా కాబట్టి జ్ఞానమున్న ప్రతి సందర్భంలోనూ జ్ఞేయం ఉండాలి యుక్తి దర్శనాత్ అనే ఆర్గ్యుమెంట్ నిలబడదు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అఖండానంజ మహారాజు ఒక తోట చెప్పారు ఈ సందర్భంలోనే చెప్పారు మరి ఆయన చెప్పింది మీకు ఎంతవరకు మీరు స్వీకరిస్తారు అనేది మీ మీరు వదిలిపెట్టది ఆయన ఏమంటారంటే మీరు శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆ శ్రీకృష్ణుని చూశారు దాని పేరేమిటి శ్రీకృష్ణ దర్శనం చూడండి కళ్ళు మూసుకుని ఇలా ఏకాంతంలో మీ ఇంట్లో మీరు కూర్చుని శ్రీకృష్ణుణ్ణి స్మరించారు స్మరిస్తే ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి దర్శించిన దానికి ఇంట్లో కూర్చుని శ్రీకృష్ణుణ్ణి స్మరించిన దానికి ఆ మనోవృత్తిలో భేదం ఉన్నదా లేదు భేదమేం లేదు భేదమేమీ లేదు మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా కంటితో చూసినప్పుడు శ్రీకృష్ణుడే వచ్చేసి మీ కళ్ళలో దూరేసి మీ మనస్సులో దూరేసి లేదు కాంతి కంటిలో పడుతుంది ఆప్టికల్ సెన్సేషన్ వస్తుంది ఒక ఆప్టికల్ సెన్సేషన్కి మనస్సులో ఉండే ఒక ఇంప్రెషన్ తోడై శ్రీకృష్ణ జ్ఞానము ఆ మనోవృత్తి శ్రీకృష్ణ రూపంగా మీకు అనుభవానికి వస్తుంది చూడండి స్మరించినప్పుడు శ్రీకృష్ణ అని మీరు ఆ రూపాన్ని స్మరించినప్పుడు అదే అవుతుంది అప్పుడు కూడా స్మరించిన సందర్భంలో మనస్సు శ్రీకృష్ణ రూపాన్ని పొంది ఆ రూపంగా ఉంటుంది అంతే రెండింటికి తేడా ఉంది ఏమీ లేదు ఏమీ తేడా లేదు అంచేతనే అగ్నిర్దేవో ద్విజాతీనాం మునీనాం హృది దైవతం ప్రతిమా స్థూల ప్రతిమా స్థూల బుద్ధీనాం సర్వత్ర విదితాత్మనాం అని మనుస్మృతి వైదికులకు దేవుడు ఎవరు అగ్ని అగ్నిహోత్రం వాళ్ళకి అగ్నియే దేవుడు వైదికులకి వైదికులకి దేవాలయాలు ఇవే ఉండవండి వాళ్ళకి అగ్నియే దేవుడు ధ్యానం చేసుకునే వాళ్ళకి మునీనా దేవుడు ఎవరు హృది దైవతం ద్వయంలోనే ఉంటాడు వాళ్ళ దేవుడు వాళ్ళు మాల పట్టుకుని కళ్ళు మూసుకుని గాయత్యమని చేసుకుంటారు అంతేకాని వాళ్ళు బస్సులు రైళ్లు ఎక్కి దేవాలయాలకి పరుగులు తీయడం వాళ్ళు ఊళ్ళో ఉన్న దేవాలయం కూడా వాళ్ళు వెళ్ళకపోవచ్చు నేను ఎరువును పుమ్మల సుబారు వీళ్ళందరూ దేవాలయాలకు వెళ్ళి మనుషులు కాదు వాళ్ళు స్నానం చేసి విభూతి పెట్టుకున్న మూల కూర్చొని హృది దైవతం హృదయంలో దేవుణ్ణి దర్శించిన వాళ్ళే తప్ప దేవాలయాలకి పరుగులు తీసిన వాళ్ళు ఎవళ్ళు కాదు వాళ్ళు దేవాలయానికి వెళ్ళాలంటే ఆ పురోహిత్వ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లో వచ్చి వీళ్ళ కాల్పట్టు మహాశయ మీరు వచ్చి మాకు ఏదైనా చెప్పండి అంటే అప్పుడు వెళ్ళేవారు దేవాలయానికి లేకపోతే అసలు దేవాలయం ముఖం అటుపేసి చూసేవారు కదా అంటే దేవాలయం ఉన్నందు అనాదరం అనే కాదు దేవాలయం ఉన్నందు వారికి అనాదరం లేదు వారు దేవాలయానికి రాలేదు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ఎరగరు అని మీరు అనుకోకూడదు మునీనా హృది దైవతం ప్రతిమా స్థూల బుద్ధీనాం బండస్వాధ్యాయి స్థూల బుద్ధి అంటే బండస్వాధ్యాయి అంటారు అంటే స్థూలమైన బుద్ధి గలవాడికి ప్రతిమ ఎదురుకుండా ప్రతిమ పెట్టి ఇదిగోరా దేవుడు అంటేనే దేవుడు వాడికి లేకపోతే దేవుడు లేడు సర్వత్ర విదిత మనం ఆత్మస్వరూపం తెలుసున్న వారికి సర్వత్రా దేవుడే ఉన్నాడు కాబట్టి ఎదురుకుండా దేవుణ్ణి దర్శించిన దానికి దేవుణ్ణి స్మరించిన మనోవృత్తి సమానమే కనుక తేడా ఏమీ లేదు మనస్సులో స్మరించిన సందర్భంలో బయట జ్ఞేయం ఉండదు ఆ యుక్తి దర్శనాథ్ అనేది అక్కడ పోసగదు ఈ విషయాలని గమనించిన తర్వాత ఇంకొక మాట చెప్పేది ఉంది అభూత దర్శనాథ్కి వెళ్దాము అదేమంటే ఒకప్పుడు వచనం ఉంటుంది మాట ఉంటుంది రూపం ఉండదు వచనం ఉంటుంది వాచ్యం ఉండదు ఇప్పుడు ఘట అన్నారు అనుకోండి వచనము వాచ్యము అంటే ఆ వచనము చేత చెప్పబడే అర్థము ఇదిగో అది మీరు బయట చూపిస్తారు శష వచనం ఉన్నది వాచ్యం ఉంటుందా ఉండదు అంటే జ్ఞానం ఉన్న ప్రతిసారి జ్ఞేయం ఉండాలి అనే ఆర్గ్యుమెంట్ సరికాదు వచనం ఉన్న వాచ్యం ఉండకపోవచ్చు జ్ఞానం ఉండి జ్ఞేయం ఉండకపోవచ్చు ఉదాహరణకి శశ విషాణ అనే వచనం ఉన్నది వాచ్యం లేదు మనుష్య విషాణ మనుష్యశృంగ వచనం ఉన్నది వాచ్యం లేదు కూర్మరోమ కోర్మరోమ అంటే తాబేలు యొక్క రోమము ఉండదు వచన ఉంటుంది అంతే వాచ్య ఉండదు కాబట్టి వంధ్యాపుత్ర అంటే సోమలింగ సోమలింగ అంటే వచనం వాచ్యం ఉండదు పూర్వానికి ఒక వంధ్యాపుత్రుడు ఉండేవాడు సోమలింగం ఈ సోమలింగం అనే అతను మంచి యుక్త వయస్సు వచ్చిన తర్వాత సోమలింగానికి యుక్త వయస్సు వచ్చింది వచ్చాక అతను మిథ్యా అనే అమ్మాయిని పెళ్ళాడాడు పెళ్ళాడి అభావము అనే పురంలో అభావపురంలో మకాం పెట్టాడు అభా అభావపురంలో మకాం పెట్టి కాపురం చేస్తుంటే వాళ్ళకి ఓ కొడుకు పుట్టాడు ఎలా ఉంది ఈ కథ ధ్యానం ఇలా ఉంది ఓ కథ ఒకటి యోగవాసి ఇంకా ఉంది నాకు ఇంకా గుర్తులే కాపీశాను అసలు సోమలింగమే లేడు నిత్యానే అమ్మాయంతో ఎవరూ లేరు వాళ్ళకి అభావపురం అంటే అభావం అభావపురం ఏం లేదు వాళ్ళకో కొడుకు పుట్టడం వాళ్ళే లేరంటూ వాళ్ళకో కొడుకు పుట్టడం ఈ సంసారం ఇలాగే ఉంది ఆ చిన్నప్పుడు ఆకలిగా ఉంది అని అంతే పెద్దవాళ్ళ ఆకలి వేస్తుంది ఏదైనా తిను అంటే ఒకసారి ఒక అమ్మగారు లాతట ఎవరు చెప్పారంటే మడత అప్పాలు తిను అని చెప్పారు మడత అప్పాలు తిను నేను నిజంగా ఏవో అప్పాలు ఉడయవోలుకులు ఏవి పెట్టు తింటాలంటే ఎవరు వ్యవాహం అలాంటివేం ఉండవు వెళ్ళవతని చెప్పారు కాబట్టి వచనం ఉంటుంది వాచ్యం ఉండదు తప్పనిసరిగా జ్ఞేయం ఉండి తీరాలి జ్ఞేయం ఉన్నప్పుడే జ్ఞానం ఉంటుంది అనేటువంటి మాట నిలబడదు ఎందుకంటే వాచ్యం లేకుండా వచనం ఉంటుంది దృశ్యం లేకుండా దర్శనం ఉంటుంది ఇవన్నీ ఉంటున్నాయా లేదా అభూత దర్శనా అక్కడ లేకుండా ఇక్కడ దర్శనం ఉన్నదా లేదా గిజము అంటే ఏనుగు లేకుండా మీరు ఏనుగును చూశారా లేదా కాళ్ళలో ఆ అభూత దర్శనము అనే ఆకారం పెట్టి వ్యాఖ్యానం చేస్తున్నారు అథవా అభూత దర్శనాత్ బాహ్యార్థస్ అనిమిత్తష్యతే బాహ్యమునందుండే అర్థము జ్ఞానానికి నిమిత్తమవుతుంది అనే మాట అంగీకారం కాదు ఎందుకంటే బాహ్యమునందు లేనివి కూడా మనము దర్శిస్తూ ఉంటాము కనుక అభూత దర్శనాత్ రజ్వాద వివసాదేరిత్యర్థ ఉదాహరణకి రజ్జు ఉంటుంది బాహ్యంలో మీరు రజ్జు దర్శనం చేయాలి న్యాయంగా ఇది జ్ఞేయము జ్ఞానానికి నిమిత్తము అన్ అన్నట్లయితే ఉన్నది రజ్జువు కనుక మీకు రజ్జు జ్ఞానం కలగాలి కానీ మీకు రజ్జు జ్ఞానం కలగలేదు అంటే నిమిత్తం అనిమిత్తం అయిపోయింది పైగా అక్కడ లేని సర్పము యొక్క జ్ఞానం కలిగింది అభూత దర్శనం కాబట్టి అభూత దర్శనం అందరికీ అనుభవంలో ఉంది కనుక జ్ఞేయము ఖచ్చితంగా ఉంది ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది అనే ఆర్గ్యుమెంటు నిలబడదు ఎందుకంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఘటజ్ఞానం కలిగింది కనుక మనకి మనస్సుకి ఇంద్రియం ద్వారా ఘటముతో సంపర్కము కలిగినది దాన్ని టార్టికులు సన్నికర్ష అంటారు ఘటమున ఘటముతో చక్షురింద్రియానికి సన్నికర్ష ఏర్పడినది అని ఘటముతో చూపుకి సన్నికర్ష ఏర్పడినది అప్పుడు ఘటజ్ఞానం కలిగింది ఒకవేళ సన్నికర్ష లేకపోతే ఘట జ్ఞానం కలగదు కాబట్టి ఘటమనే నిమిత్తం ఉండబట్టే ఘట జ్ఞానం కలిగింది అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు అది వాళ్ళ ఆర్గ్యుమెంట్ యుక్తి దర్శన ఈ ఆర్గ్యుమెంట్ నిలబడదు ఎందుకంటే స్వప్నంలో ఏమి సన్నికర్ష ఉన్నది మీరు ఏనుగుని చూశారు స్వప్నంలో ఏ సన్నికర్ష వల్ల ఏనుగు మీకు దర్శనమయ్యేది ఏనుగు దర్శనమైంది కదా ఏ సన్నికర్ష ఉన్నది సన్నికర్ష లేదు రజ్జునందు సర్పాన్ని చూశారు అక్కడ సర్ప సన్నికర్ష అయ్యే సర్పాన్ని చూశారా లేదు సర్ప సన్నికర్ష లేదు ఆ సర్పమే లేదంటుంటే సర్ప సన్నికర్ష లేదు సర్ప సన్నికర్ష లేకుండానే సర్పజ్ఞానం కలిగిందా లేదా కాబట్టి అభూత దర్శనము ఉన్నది కనుక జ్ఞేయము యథార్థము అనే బాహ్యార్థవాదాన్ని తిరస్కరించారు భ్రాంతి దర్శన విషయవాచ నిమిత్త అనిమిత్తం భవే ఇప్పుడు సర్పాన్ని చూశాడు వీడు సర్పజ్ఞానం ఉన్నది నిమిత్తమేమిటి సర్పము నిమిత్తము కదండి ఇప్పుడు ఈ సర్పజ్ఞానము భ్రాంతి దర్శనము చమండి చిత్రం ఏంటంటే భ్రాంతి దర్శనము యథార్థ దర్శనంలాగే ఉంటుంది భ్రాంతి దర్శనము భ్రాంతి దర్శనమని తెలుస్తూ ఉంటుందండి తెలుస్తూ ఉండదు ఎలా ఉంటుంది యథార్థ దర్శనములాగే ఉంటుంది మీరు వాస్తవమైన సర్పాన్ని చూసినప్పుడు భ్రాంత భ్రాంతి చేత రజువునందు సర్పాన్ని చూసినప్పుడు మీ అనుభవము సమానంగా ఉంటుంది అనుభవంలో భేదం ఏమీ ఉండదు కాబట్టి భ్రాంతి దర్శనములో రజు సర్ప దర్శనములో విషయమేమిటి రజ్జు సర్పం సర్పం రజ్జు సర్ప దర్శనంలో విషయము సర్పం ఆ సర్పము అది ఉన్న సర్పము సర్పజ్ఞానాన్ని కలిగించింది సర్పము నిమిత్తం వల్ల సర్పజ్ఞానం కలిగింది అని మీరు చెప్పగలరా చెప్పలేరు కాబట్టి సర్పజ్ఞానంలో విషయమైనటువంటి సర్పము అది నిమిత్తము కానే కాదు అక్కడ ఉంటేగా నిమిత్తం అవడానికి కాబట్టి సర్పమనే నిమిత్తము వలన సర్ప జ్ఞానము కలిగినది అని నీవు సర్పానికి నిమిత్తత్వాన్ని దేన్నైతే నువ్వు చెప్పేవో ఆ నిమిత్తత్వము కొట్టివేసినాము నిమిత్తస్య అనిమిత్తత్వం ఇష్య భవేత్ అది అంటే అక్కడున్న వాక్యం మీకు అర్థమవటంలో ఇబ్బందులు అవుతుందేమో నేను కొంచెం గట్టిగా చెప్పాను నిమిత్తస్య అనిమిత్తత్వం భవేత్ ఇప్పుడు ఒకడు తెల్లవారుజామున పాలు తీసుకురావడానికి వెళ్తారు రోజు పాలు తీదరాలే తెలివి వస్తుంది కాఫీయో టీయో తాగాలని అనిపిస్తుంది పాలు ఉండాలి కాబట్టి పోతాడు రోడ్డు మీద పోతాడు పోయి అక్కడే కాఫీ తెచ్చుకుంటాడు పాలు తీసుకొచ్చే ఇంట్లో కాఫీ చేసి ఇస్తారు పెద్ద వయసులో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి నిద్ర పెద్ద పెద్దరాడే తెలివి వచ్చి సో వీడు పాల కోసం వెళ్తున్నాడు వెళ్తుంటే అక్కడ దెయ్యం కనపడింది వీడికి ఏమండే దూరం నుంచి కనపడింది మసక్క చీకటి దయ్యం కనపడింది దెయ్యం కనపడితే వీడు ఆగిపోయాడు దెయ్యం కాదు దొంగ థీఫ్ చోరుడు వీడు ఆగిపోయాడు పాల అక్కడ దాకా వెళ్ళి పాలు తెచ్చుకోవాలి కానీ అక్కడ దొంగ చోరుడు ఉన్నాడు కదా ఆ చోరుడు అలా ఉండగా ఎలాగ వెళ్ళడం వీటి దగ్గర ఉన్నటువంటి కొద్దిపట్ డబ్బులు వాడు ఉపహరిస్తే ప్రమాదం కదా అత ఆగిపోయాడు ఏమండి ఈ లోపల వెనకాల నుంచి ఇంకొక వచ్చాడు ఆయన ఆగిపోయాడు ఎందుకు ఆగిపోయాడంటే ఆయనకి దెయ్యం కనపడింది చోరుడు కాదు అయిపోయి దెయ్యం ఉందనే ఆయనకి దెయ్యం కనపడి ఆయన ఆగిపోయాడు ఈ లోపల ఇంకొక ఆయన వచ్చాడు వెనకాల ఆయన అడిగాడు ఎవరినా ఆగిపోయారు ఏమిటి పాలకు వెళ్లకుండా ఆగిపోయారు చేతిలో చూస్తే పాలసంచీలు కనపడుతున్నాయి అంటే ఒక ఆయన అన్నాడు అడుగు చోరుడు అందుకోసం నేను ఆగిపోయాను అంటే చోరుడు కాదు ఏమీ కాదు దెయ్యం అందుకోసం ఆగిపోయాను రెండో వాడు అన్నాడు మూడోవాడు ఏమన్నాడంటే చూడండి అది చోరుడు కాదు దెయ్యము కాదు అది ఒక సైనికుడు అని మూడోవాడు చెప్పాడు సైనికుడు ఈ లోపల ఇంకొకటి జాయిన్ అయ్యాడు ఆయన అన్నాడు సైనికుడు పోదా కాదయా అది పోస్ట్ అంటే ఒక దుంగ అలా పాతింది అని నాలుగోవాడు చెప్పాడు నలుగురు వెళ్ళి పాలు ఇంటికి పోయారు ఇది కథ ఇప్పుడు సైనికుడని సైనికుణ్ణి ఎవడు చూశాడు ఎవడి మనస్సులో సైనికుడు ఉన్నాడో వాడు సైనికుడిని చూశాడు ఎవడి మనస్సులో దెయ్యం ఉందో వాడికి దెయ్యం కనపడింది ఎవడి మనస్సులో చోరుడున్నాడో వాడికి చోరుడు కనపడ్డాడు ఎవడికి అది యథార్థ జ్ఞానం ఉందో వాడికి అది దొంగ అని తెలిసింది కాబట్టి బయట ఉన్నది నిమిత్తము ఆ నిమిత్తం కారణంగా వీడికి జ్ఞానం కలుగుతోంది అనే మాట అదేం నిలబడే మాట కాదు బయట ఉన్న నిమిత్తాన్ని మీరు కారణంగా మీకు జ్ఞానం కలగదు మీ మనస్సులో ఏది ఉంటుందో అది బయట ఆరోపించి మీరు చూస్తారు ఎవడి మనస్సులో దెయ్యం ఉందో వాడికి దెయ్యాలే కనపడతాయి ఎప్పుడు వాడికి దెయ్యాలే కనపడతాయి ఎందుకని వాడి మనస్సు నుండా దెయ్యాలు ఉన్నాయి కాబట్టి వాడికి దెయ్యాలు కనపడుతూ ఉంటాయి నాకే దెయ్యము కనపడదు ఎందుకని నా మనస్సులో దెయ్యం లేదు కాబట్టి నాకు దెయ్యం కనపడతాయి చోరుడు చోరుడు ఉన్నాడు అనుకోండి ఇప్పుడు కొంత ఒక డబ్బు కొట్టుకుని ప్లాట్ఫామ్ మీద నిలబడి ప్లాట్ఫామ్ మీద వెయ్యి మంది ఉంటారు వీడికి వెయ్యి మంది చోరులు కనపడతారు ఎందుకంటే వీడి మనస్సులో చోరుడు ఉంటాడు ప్రతివాడు చోరుడు లాగే కనపడతాడు ఓ సద్బ్రాహ్మణుని ఇదిగో చోరుడు సద్బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు అనుకుంటాడు హనుమంతుణ్ణి చూసి సీతాదేవి ఏమనుకుంది రావణాసురుడు కోతు వేషంలో వచ్చాడు అనుకుంది ఎందుకంటే ఆవిడ మనస్సు నిండా దుష్టుడైన రావణాసురుడు నిండి ఉన్నాడు కోతిలో కూడా రావణాసురుడే కనపడ్డా కాబట్టి బయట ఉంది అది నిమిత్తము జ్ఞానానికి అనే మాట నిలబడేది కాదు ఎందుకంటే బయట లేనిది ఇటు చూస్తున్నాడు కనుక అభూత దర్శనాత్ తదభావే అభానాత్ బయట ఉన్నదే చూస్తాడు బయట లేనిది చూడడు అని కనుక మీరు బాహ్యార్థవాదాన్ని స్వీకరించే పక్షంలో బయట లేనిది కనపడకూడదు కానీ బయట లేనిది కూడా వీడికి కనబడుతూనే ఉన్నది కాబట్టి బయట ఉన్నది నిమిత్తము అనే నిమిత్తత్వం ఏదైతే దానిని తిరస్కరించినాము అనిమిత్తత్వం భవే సుసు సమాహిత ముక్తానాం భ్రాంతి దర్శనాభావే ఆత్మవ్యతిరిక్త బాహ్య అర్థ ఉపలభ్యతే ఇది చాలా గొప్ప వాక్యం అండి అంటే ఆ ఆత్మస్వరూపం యొక్క తత్వాన్ని తెలుసు ఉండాలి తెలిస్తే అటువంటి వాక్యాలు మనస్సుకి తక్కువ ఇప్పుడు బయట ఘటం ఉంటే నువ్వు ఘటాన్ని చూస్తావు అని బాహ్యాత్వాది అంటారు విజ్ఞానవాదేమంటాడు బయట ఘట ఉండదే ఉండదా నువ్వు బయట ఉండడంతో సంబంధం లేదు నువ్వు చూస్తావు ఆ విజ్ఞానమే ఘటాకారంగా కనపడుతుంది విజ్ఞానమే అవి ఆ తెలివే ఆ మనస్సే ఘటాకారంగా కనపడుతుంది మనస్సు దానియనుండే వాసనల వాసనలకు అనురూపంగా అదే ఆయా రూపాలని పొందుతూ ఉంటుంది మనస్సే మనస్సులో ఉండే వాసనే తప్ప ఇంకొకటి లేదు ఇప్పుడు బయట అనేక వస్తువులు కనపడుతున్నాయి అనే అనుభవం ఉన్నది దీనికి సూత్రం ఏమిటంటే అయుక్త్య నానార్థ బయట అనేక వస్తువులు కనపడుతున్నాయి కదా నానార్థ ఎప్పుడు కనపడుతున్నాయి అనేక వస్తువులు నీకు నీ మనస్సు అల్ల కల్లోలంగా ఉన్నప్పుడు కనపడుతున్నాయా లేదా అప్పుడే కనపడుతున్నాయి నీ మనస్సు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు మాత్రమే నీకు బయట అనేక వస్తువులు కనపడుతున్నాయి అంతే కదండి ఒకడు నిద్రపోతున్నాడు సుషుప్త వాడి మనస్సు విలీనమైపోయింది వాడికి అనేక వస్తువులు కనపడుతున్నాయా లేదు కదా ఇంకొకడు ధ్యానంలో ఉన్నాడు సమాహిత ధ్యానంలో ఉన్నాడు కావండి వారికి అనేక వస్తువులు కనపడుతున్నాయా లేదు ఇంకొకడు ఈ జగత్తు మిథ్యా అనే నిశ్చయ జ్ఞానంలో జీవన్ముక్తుడే ఉన్నాడు కనబడమే తప్పండి ఇదేమి సత్యం కాదు అనే జీవన్ముక్త ఉన్నాడు ఆయనకి అనేక వస్తువులు కనపడతాయా కనపడవు కాబట్టి అనేక వస్తువులు సుషుప్తుడికి కనపడవు జీవన్ముక్తుడికి కనపడవు సమాహితులకు కనపడవు కేవలము ఎవడి మనస్సు అలకలోలంగా అల్లకల్లోలంగా ఉంటుందో ఆగమాగంగా ఉంటుందో అదో ఎక్స్ప్రెషన్ ఆగమాగం వినర్ ఎక్స్ప్రెషను ఎవడి మనస్సు ఆగమాగంగా ఉంటుందో వాడికి మాత్రమే నానార్థములు కనబడతాయి కాబట్టి అనేక అర్థములు కనబడుట అనేక అర్థముల యొక్క వాస్తవికతకు ప్రూఫ్ కాదు అనేక అర్థముల భానము వీడి మనస్సు అలజడిగా ఉన్నది అని నిరూపిస్తుందంటే ఎప్పుడు కూడా సెన్స్ ఇంప్రెషన్స్ కానీ మెడిటేషన్ ది ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ కానీ దేనిని ప్రూవ్ చేయదు నేను మనస్సుతో తెలుసుకున్నాను అని మీరంటే అది దేనిని ప్రూవ్ చేయదు అది ఇట్ ఓన్లీ ప్రూవ్స్ ది మైండ్ సో మీ మైండ్లో అనేక వస్తువులు భాషించేయి అంటే ఏం తెలుస్తుంది మీ మనస్సు అనేక వృత్తులను పొందుతూ ఉన్నది అంతే ప్రూవ్ అవుతుంది మీ కంటికి సినిమా తెర మీద మీ కంటికి పది వస్తువులు కనపడ్డాయి అంటే మీ కంటిలో పది రకాల సెన్సేషన్స్ కలిగేయి అనే అంతే ప్రూఫ్ అది అంతేగాని నాకు పది వస్తువులు కనపడ్డాయి కాబట్టి అక్కడ పది వస్తువులు ఉన్నాయి అనేదానికి ప్రూఫ్ కాదది కాబట్టి సెన్సేషన్స్ కానీ మెంట ది ప్రాసెస్ ఆఫ్ మెంటేషన్ కానీ బాహ్యార్థాన్ని నిరూపించదలదు కాబట్టి ప్రజ్ఞప్తే సన్నిత్తత్వం అనేది అంగీకారము కాదు ఓకే ఇప్పుడు వీడు పెళ్లి పని ఇట్లో కూర్చున్నాడు కూర్చుంటే వీడికి మొత్తం అందరి బంధుత్వాలు వీడికి తెలుసు మేనత్త కొడుకు మరదలు మూగుడు అంటూ ఇలాగ మొత్తం ప్రపంచంలో ఉండే బీరకాయ పీటి బంధుత్వాలన్నీ వీడికి తెలుసు అందరినీ తెలిసేసుకుంటూ అక్కడ కూర్చోవేసి కూర్చుంటున్నాడు కాబట్టి ఈ బంధుత్వాలన్నీ యథార్థమంటారా కాదు అలా అంటారు లోకంలో లోకంలో అంటున్నారంటే అర్థం ఏంటండి అదంతా అజ్ఞాన వ్యవహారం అని అర్థం దా దాంట్లో మీకు అర్థమైంది ఏంటంటే వీడి మనస్సు నిండా ఇటువంటి సాంసారిక విషయాలు తప్ప మరేమీ లేవు అని ప్రూవ్ అవుతుంది అంతే అయుక్త నానార్థ వీడి మనస్సు చాలా చంచలమైనది అని ప్రూవ్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ పల్లెటోళ్లలో సిటీల్లో కూడా ఈ పాన్ షాప్ దగ్గరికి వెళ్తారు అక్కడ నిలబడతారు ఆ పాన్ షాప్ పడుతూ దోస్తీ కడతారు వాడి దగ్గర ఓ పానం ఏదో కొను అణ ఇచ్చే ఒక పానం ఏదో కొనో దోస్తీ వాడి దగ్గర ప్లాస్టిక్ సీట్ ఒకటి ఉంటుంది ఊర్జా అలా దాంట్లో ఏమి విశాలంగా కూర్చునికే ఉండదు ఊర్జా అక్కడ కూర్చోవడానికి కాళ్ళు మీద పూలు కనుక వాడు కూడా కబుర్లు ఆడడానికి ఎవడో కావాలి కాబట్టి కస్టమర్కి కస్టమర్కి మధ్యన కబుర్లు చెప్పడానికి ఎవడో కావాలి కాబట్టి ఆ ప్లాస్టిక్ వీడు అక్కడ వారేస్తాడు ఆ వీడు అక్కడ కూలబడతాడు అలా కూర్చొని ఉంటాడు ఈ కస్టమర్ ఎవడో వచ్చి సిగరెట్ కొంటాడు అనుకోండి మాట్లాడేది మానేసి సిగరెట్ అమ్ముతాడు ఈ మా కబుర్లు చెప్తే ఆ ఫామ్ షాప్ వాడిని అయితే కస్టమర్కి కస్టమర్కి మధ్యన ఈ ఎవేవో మాట్లాడతాడు రాజకీయం మాట్లాడతాడు మరొకటి మాట్లాడతాడు అన్ని మాటలు అవుతాయి వీడి మనస్సులో అన్ని భావాలు చెలరేంతో ఉంటాయి అదిగో వాడి మనస్సు నిండా అన్ని భావాలు వచ్చాయి కాబట్టి అవన్నీ యథార్థములు అని మీరు అనుకుంటే అంత పొరపాటు లేక ఇంకా అనట్లేదు మరి వాడి మనస్సులో అన్ని భావాలు వచ్చాయి దానివల్ల ఏమి నిర్ధారితమైనది అంటే వాడి మనస్సు అల్లకల్లోలమైనది అని మాత్రమే నిర్ధారితమయ్యేది అంతకంటే వేరే ఏది నిర్ధారితం కాలేదు అదే సమయంలో ఇంకొకడు అలా ధ్యానం చేస్తూ కూర్చున్నాడు వాడికి ఏ దర్శనము కాలేదు ఏ మనోవృత్తి కలగలేదు కాబట్టి ఈ అయుక్త్య నానాథ ఇప్పుడు సుఖము దుఃఖము ఉన్నాయి ఇది జీవితానికి సంబంధించిన పాఠం ఉండవే ఏదో ఫిలాసఫీ డిస్కోర్సు అలాగే పండితులు కూర్చొని చేసి చర్చను అనుకున్నారు అలా కాదు మ మన నిత్య రోజువారీ జీవితానికి సంబంధించినటువంటి సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం అందుకోసం ఈ పాఠం ఇప్పుడు సుఖము దుఃఖము ఉన్నాయి మీరు సుఖ సుఖము ఉన్నది ఎందువల్ల సుఖ నిమిత్తము ఉండబట్టి సుఖము ఉన్నది దుఃఖము ఉన్నది దుఃఖ నిమిత్తాన్ని బట్టి దుఃఖము అని మీరు అనుకుంటారు ఏమంటే నిమిత్తస్య అనిమిత్తత్వం ఇష్యతే మీరు సుఖానికి నిమిత్తం ఉందనుకున్నారే సుఖమున్నది సుఖము ఉన్న సుఖము ఉన్నది డేర్ఫోర్ సుఖము యొక్క నిమిత్తము కలదు అని ప్రూవ్ అయింది అని మీరు అనుకుంటే తప్పు సుఖ నిమిత్తమేమీ ప్రూవ్ కాలేదు సుఖము ఉన్నది అంటే మీ మనస్సు యొక్క చాంచల్యం ఆ సమయంలో సుఖాకారంగా ఉన్నది మనస్సు చంచలంగా ఉంటుంది కదిలిపోతూ ఉంటుంది ఆ కదలిక ఆ సమయంలో సుఖాకారంగా ఉన్నది మీరు ఐదు నిమిషాలు ఆగండి ఐదు నిమిషాలు ఆగండి పది నిమిషాలు ఆగండి ఆ తర్వాత ఏమిటవుతుంది ఆ మనస్సు దుఃఖాకారం పొందింది సరిపడింది కదా అక్కడికి సుఖ నిమిత్తం ఏమైంది అక్కడికి గాయబ్ అయిపోయింది ఇప్పుడు దుఃఖ నిమిత్తం వచ్చేసింది మళ్ళీ పొరపాటు దుఃఖ నిమిత్తం రాలేదు మీ మనస్సు చాంచల్యాన్ని బట్టి సుఖాకారాన్ని విడిచిపెట్టి దుఃఖాకారాన్ని పొందింది అంతే ఎందుకండి ఇంకేందని దుఃఖిస్తున్నారు ఎందుకు దుఃఖిస్తున్నారంటే ఏదో వియోగ దుఃఖం ఏదో కావలసిన వాడు పోయడనో ఏదో దుఃఖిస్తున్నారు పోయాడో ఊరికెళ్ళాడో ఏదో దుఃఖిస్తుంది అది చెప్పిన మాట అని లేదో ఎందుకో దుఃఖిస్తున్నారు ఏదో బాగా వెక్కి వెక్కి ఏడుస్తూ దుఃఖిస్తున్నారు దుఃఖిస్తుంటే ఎవరిలో తీసుకొచ్చామ్మా ఈ కాఫీ తాగండి తర్వాత ఏడవడానికి కంగారే ఉండి ఎప్పుడైనా ఏడవచ్చు రోజంతా మన ముందే కాఫీ తీసుకోండి ఫస్ట్ క్లాస్ కాఫీ చిక్కటి కాఫీ తీసుకొచ్చి ఎదుర పెట్టారు ఇంత దుఃఖంలో ఉన్నాను నాకు కాఫీ ఏమిటి అని ఆమె కాఫీ తాగడానికి నిరాకరించారు అలా కాదమ్మా కాఫీ తాకపోతే అసలే సొమ్మసిల్లి పడిపోయే ప్రమాదం ఉంది తీసుకోండి అని ఆ కాఫీ కొంచెం జాగ్రత్తగా బలవ బలవంతమైన ఒక్కర్లేదు కొంచెం బలాత్కారం అయితే కొంచెం ఒక్కొక్కసారి మీరు పుష్ చేస్తే ధరపడుతుంది ఆ ఇనీషియల్ థ్రెష్ హోల్డ్ ఒకటి ఉంటుంది ఆ దుఃఖం కారణంగా చిన్న థ్రెష్ హోల్డ్ ఉంటుంది ఆ రెసిస్టెన్స్ను ఓవర్కమ్ చేసేసి ఆ కాఫీ ఆమె చెట్లో పెట్టి మొత్తానికి ఆ ముక్కు దగ్గరికి ఆ కాఫీ సుగంధం వెళ్ళేట్లా చేస్తే ఆ కాఫీ కొద్దిగా తాగేరాదు అప్పుడు దుఃఖం ఉంటుందా సుఖం ఉంటుందా పోయిందా దుఃఖం పోయింది దుఃఖం సుఖం వచ్చేసింది సుఖాకారం వచ్చేసింది మీరేమనుకుంటారు కాఫీ వల్ల సుఖాకారం వచ్చిందనుకుంటారు కాఫీ వల్ల సుఖాకారం ఏం ఆ మనస్సు యొక్క చాంచల్యం వంటిది ఆ సందర్భాన్ని బట్టి కాఫీ వల్ల సుఖం వచ్చిందని అలా భ్రమ కలుగుతుంది ఎందుకంటే రెండు చుక్కలు కాఫీ తాగగానే మళ్ళీ దుఃఖం వచ్చేసింది కాఫీ ఉందిగా మళ్ళీ ఎందుకు వచ్చింది దుఃఖం కాఫీ వల్ల సుఖం వచ్చే పక్షంలో కాఫీ ఉండనే ఉంది మరి ఎందుకు వచ్చింది దుఃఖం మనస్సు యొక్క చాంచల్యం ఆ కాఫీ ఊరికే ఇన్సిడెంటల్ ఆ టైంకి కాఫీ వచ్చిందనే ఒక కారణంగా ఆ మనస్సు యొక్క చాంచల్యంలో మార్పు వచ్చి దుఃఖం పోయి దాని స్థానంలో సుఖం వచ్చింది మళ్ళీ ఆ సుఖం కాఫీ ఉండగానే పోయి మళ్ళీ దుఃఖం వచ్చింది కాబట్టి మీ మనస్సు యొక్క కదలిక తప్ప అక్కడ బాహ్యమైన నిమిత్తము ఏదీ లేదు ఎవరైనా పోయారనుకోండి పోతే ఒక రూల్ ఉంది త్రీ డేస్ త్రీ వీక్స్ త్రీ మంత్స్ అండ్ రూల్ ఉంది త్రీ డేస్లో దుఃఖం అధికంగా ఉంటుంది అయితే మనస్సు మాత్రం ఎంతకాలం దుఃఖిస్తుంది దానికి కూడా ఆ దుఃఖంలో దాని ప్రభావం తగ్గుతుంది 3 వీక్స్ అయ్యేప్పటికీ దుఃఖం బాగా తగ్గుతుంది త్రీ మంత్స్ అయ్యేప్పటికి ఇంచుమించి పోతుంది త్రీ ఇయర్స్ తర్వాత ఆ పోయిన వాళ్ళు గుర్తుకొస్తే దుఃఖం కలగదు సుఖం కలుగుతుంది సుఖం కలుగుతుంది ఇవి చూశారా మా నాన్నగారు అని ఫోటో చూపిస్తాడు నవ్వుతో చూపిస్తాడు ఆయన పోయారు ఆహా అలాగా అది నాన్నగారా ఉన్నారు అదే లేరండి లేరండి ఐదేళ్ళు అయింది పోయంటాడు నవ్వుతో అంటే నవ్వుతుంటే పోయారని నవ్వుతున్నాడని నా అభిప్రాయం కాదు నా అభిప్రాయం ఏమిటంటే ఆ స్మృతి ఆ పోవడము దుఃఖము పోయి దాని స్థానంలో సుఖం వస్తుంది కాబట్టి అదంతా మనస్సు యొక్క మూమెంట్ వాహ్యానికి ఏం సంబంధం లేదు వాహ్యంలో డే వన్కి టెన్ ఇయర్స్ తర్వాత సేమ్ ది అదర్ పర్సన్ ఈజ్ నో మోర్ ద వెరీ సేమ్ బట్ బాహ్య సుఖము దుఃఖము ఎందుకు కలిగిందంటే ఆ మనస్సు యొక్క చలనం అలా ఉందంటే ఆ కొత్త కొత్తలో ఆ మనస్సు చలనం దుఃఖాకారంగా ఉంటుంది కొంచెం పాతపడేప్పటికీ ఆ మనస్సు చలనం సుఖాకారాన్ని పొందుతుంది అంతే అంతకండి ఇంకేం లేదు కాబట్టి సుఖదుఖాలకి బాహ్యమునందు నిమిత్తం ఉన్నది అని మీరు అనుకున్నంతసేపు మీరు సంసార బంధంలో ఉంటారు సుఖదుఖాలకి బాహ్య నిమిత్తం లేదు ఇది కేవలము మనస్సు యొక్క చలనము మాత్రమే అని మీరు తెలుసుకుంటే మీరు సుఖదుఖముల యొక్క గుప్పిట్లోంచి బయటపడిపోతారు అప్పుడు మరైతే సుఖం కూడా పోతుందంటే సుఖం అక్కర్లేదు మనకి సుఖం ఉంటే దుఃఖం కూడా ఉంటుంది సుఖ దుఃఖములకు పూర్ణ ఆనంద స్వరూపంగా నిలిచి ఉంటారు కాబట్టి మనస్సు యొక్క చలనమే మీకు బాహ్యమునందు లేని నిమిత్తాన్ని ఉన్నట్లుగా కనిపిస్తుంది కల్పిస్తుంది ఏమండి సో ఆ మనస్సు యొక్క చలనం తప్ప ఇంకా ఇంకా చాలా దృష్టాంతాలు చెప్పచ్చు ఓనని చెప్పింది చాలా నాపే కాబట్టి భ్రాంతి దర్శనాన్ని కనుక మీరు పక్కన పెట్టగలిగితే భ్రాంతి దర్శన అభావే నేను చూస్తున్న సర్వము తెలివి స్వరూపముగా గల నాయందే భాషిస్తోంది అని మీరు తెలుసుకోగలిగితే ఆత్మచైతన్యమే ఆ సర్వముగా భాషిస్తోంది మళ్ళీ చెప్తారు మీరు స్వప్నం చూస్తున్నారు స్వప్నంలో గజం చూశారు ఆ గజము గజ జ్ఞానం కలిగింది కదా గజ జ్ఞానం కలిగింది ఆ గజ జ్ఞానంలో గజం ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ జ్ఞానమే గజ రూపంగా భాషించింది చూడండి సినిమా చూస్తున్నారు తెర మీద గజను చూశారు మీరు గజం అంటే ఏనుగు తెర మీద ఏనుగ తెర మీద కనుక ఏనుగు ఉంటే ఆ తెర పడిపోతుంది ఆ గోడ కూడా పడిపోతుంది ఆ సినిమా హాల్ కూడా పడిపోతున్నాయి తెర మీద ఏనుగు యథార్థంగా ఉంటాయి అందుకోసం గజ దృష్టాంతం సో తెర మీద గజాన్ని చూశారు తెర మీద గజాన్ని చూశారంటే తెర మీద గజం ఉంది నేను చూశాను కాదండి అది పెద్ద భ్రాంతి తెర మీద గజం ఉండదు మీ తెలివియే గజ రూపంగా భాషిస్తుంది కానీ బయట ఉన్నట్టుగా భాషిస్తుంది చాలా ఇది గొప్ప ఫిజిక్స్ మరి మీరు తెలుసుకుంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు అద్దం ముందు నిలబడ్డారనుకోండి అద్దంలో మీ ముఖం ఉన్నట్లుగా భాషిస్తుంది మీ ముఖం అద్దంలో ఉండదు అద్దంలో డెప్త్ ఉండదు అద్దంలో లోతే ఉండదు అక్కడ ఏం లేదు అక్కడ కొంచెం మీరు అద్దంలో సపోజ్ మీరు వెనక్కి రెండు అడుగులు వేశారనుకోండి మీ ముఖం అర్థంలో ఏం చేస్తుంది అది వెనక్కి రెండు అడుగులు వేస్తుంది అక్కడ ఏముందండి వెనక్కి వేయడానికి అక్కడ వెనకాల ఏముంది అక్కడ వెనకాల చెక్ ఉంది అక్కడ రెండు అడుగులు వేసి గోడ ఉంది చెక్ ఉంది ఎక్కడికి వేస్తుంది రెండు అడుగులు అక్కడ డెప్త్ లేదక్కడ అంచేతనే లేకపోతే మీరు సినిమా చూస్తూ ఉంటారు సినిమాలో పర్వతం కనపడుతుంది ఆ పర్వతానికి డెప్త్ ఏమీ లేదండి ఇదే నో డెప్త్ నే మీరు కాబట్టి అక్కడ ఏం లేదు పర్వతం ఉంటే డెప్త్ ఉండద్దు కాబట్టి ఆత్మవ్యతిరిక్తంగా అంటే ఆ తెలివి కంటే భిన్నంగా బాహ్యమనే బాహ్యమునందు అర్థము నా ఉపలభ్యతే బాహ్యార్థాన్ని పూర్తిగా తోసిపుచ్చారు మీరు గమనించరో లేరో బాహ్యార్థాన్ని నిరాకరించరు బాహ్యార్థాన్ని స్వీకరించరు